ఎవ్వని చే పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వాడెవ్వడు వాణి నాత్మభీశ్వరుణే శరణం బువేడెదన్ నమస్త భాయ్ ఇవేళ మన కవి సామ్రాట్ నోరి నరసింహ శాస్త్రి గారిని పురస్కరించుకుని నాకు ఎంతో సదవకాశం ఇచ్చినటువంటి నోరీ నరసింహ ట్రస్టు సభ్యులు అందరికీ కూడా నేను ఎంతో కృతజ్ఞుణ్ణి అయితే ఈ ఉపన్యాసం ఎలా ఏర్పాటు చేయడంలో శ్రీనాథుడి మీద ఉపన్యాసం ఏర్పాటు చేయడంలో ఇంతకు ముందర మా శిష్యుడు శివసేన గారు చెప్పారు ఔచిత్యం ఉందని చెప్పని అంటే అశోకవనికాన్యాయం చేతం చేస్తున్నారా మీరు లేకపోతే ఏదైనా విశేషం ఉందా అనేది ప్రశ్న శీత ఎక్కడ పెట్టాలి అంటే అశోకవనంలో పెట్టాడు ఏం మరి చెట్టు కింద పెట్టచ్చు కదా మరి కింద పెట్టాడు ఏం ఆవిడ కింద పెట్టచ్చు కదా ఎక్కడోకడు పెట్టాలి కదా అని ఎవరో ఒక మహాకవిని తీసుకుని వాడి గురించి మాట్లాడండి ఎవరినైనా ఆహ్వానించడం అనేటువంటిది సామాన్యంగా జరుగుతుంటుంది అది ఇక్కడ అలా కాకుండా చిన్న విశేషం ఒకటి ఉంది ఏమిటో కవి సామ్రాట్ నరసింహ శాస్త్రి రెండు రాములను రచించారు అందులో ఒకటి కవి సార్వభౌముడు అని చెప్పి పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై ఐదు సంవత్సరాల్లో రచించారు ఈ నవలకి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారు ఉత్తమ నవలుగా పరిగణించి దానికి బహుమానం కూడా ఇచ్చారు రెండోది వారు రాసినటువంటిది కవిద్వయము అంటే శ్రీనాథుడిని పోతాని తీసుకుని రకరకాల విషయాల్ని అందులో జొప్పించి చక్కగా నవలంటే ఇలా ఉండాలి అనేదిగా తీసుకొచ్చారు అనమాట అందులో వారి యొక్క వారి విశేషంగా చెప్పింది ఏంటన్నట్లయితే అనేక మంది విమర్శకులు శ్రీనాథుడు ఏదో నియోగ బ్రాహ్మణుడు అది పాగనాడు ఇవి అవి అని అంటున్నారు అవన్నీ ఆయన చెప్పుకోలేదు కావ్యాల్లో ఎక్కడాను ఆయన అధ్వర్వి శాఖవాణ్ణి అని ఇలాగ ఈ గోత్రం వాణ్ణి అని చెప్పిన ఆపస్తంభ గోత్రుని భారద్వాజశ గోత్రుని ఆపస్తంభ సూత్రుని మాత్రమే చెప్పుకున్నాడు అని చెప్పి ఆ తర్వాత ఆయన పరమబోధించే సమయానికి మహాప్రస్థానం అనేటువంటి ఒక ప్రక్రియ ఒకటి ఉంది అన్నింటినీ విడిచిపెట్టి మొత్తం భగవంతుల్లో లీనమైపోవడం కోసం వేచేసేటువంటి ఒక ప్రక్రియ అది పురాణాల్లో కలియుగంలో చేయకూడదు నిషేధించేందుకునేది వేరే సంగతి కానీ అది తప్పకుండా చేసి ఉండి ఉంటాడు అని చెప్పని శ్రీ నోరి నరసింహ శాస్త్రి యొక్క అభిప్రాయం అయితే ఇంక విషయానికి వస్తే శ్రీనాథ కవితావభౌవుని యొక్క కవితా వైభవం అంటున్నారు అది ఎంతటంకి నాకు సామర్థ్యం ఉందని చెప్పి నేను అనుకోవడం లేదు అయినా ఏదో నాకు చేతనేంతలో నేను ప్రయత్నం చేస్తాను ఈ శ్రీనాథుని యొక్క ఏమిటసలు ఈ కవిత్వం ఏమిటో అందరూ విశేషాలు ఏమిటో కొంచెం ముచ్చటిస్తాను అయితే పదమూడు వందల అరవై నుంచి పద్నాలుగు వందల నలభై దాకా సుమారు ఒక ఎనభై సంవత్సరాలు ఈయన జీవించి ఉండి ఉంటాడు అని చెప్పని చాలా మంది విమర్శకుల యొక్క అభిప్రాయం అయితే బాల్యం నుంచి కూడా భయంకరమైన సుఖాలు అనుభవించాడు వార్ధక్యంలోకి వచ్చిన తర్వాత చాలా చాలా కష్టాలు పడి అక్కడికి జైలు వెళ్ళినటువంటి పరిస్థితి వచ్చేసింది అనమాట అది ఎందుకు జరిగింది అంటే జ్యోతి శాస్త్ర ప్రకారం దానికి సమాధానం చెప్పొచ్చు వందర కనుక చిన్న వయసులో ఎవరికైనా సుఖం గనక వైభవం కానీ అత్యంతం వచ్చినట్లయితే దుఃఖం ఉంటుంది బాల్యంలో కాని జీవనంలో కాని దుఃఖం అవి కొంత అనుభవించినట్లయితే వార్ధక్యంలో ఉంటుంది ఈ దశ శేషాలు దశ ఎలా ఏవైతే నడుస్తాయో జ్యోతిషంలో అవి వీటికి మూల కారణమై ఉంటాయి ఏదైనప్పటికీ కూడా ఈయన సాహిత్యం ఈయన పాండిత్యం గురించి ఒకసారి చర్చించుకుందాం ఈయన పాండిత్యం గురించి ఈయన చెప్పలేదు కానీ ఆ నచికేత ఉపాఖ్యా దగ్గుపల్లి దుగ్గన అనేటువంటి ఆయన చెప్పుకొచ్చాడు ఈయన సకలమైనటువంటి ఈ దర్శనాలు వేదాంగాలు మొత్తం అన్ని చదువుకున్నాడు సంస్కృత పాఠలం భాషిత మహాభాష్య విద్యా సమభ్యాస బలము అక్షపాతకనాథ పక్షిలోయ కళాకౌశ అతిశయము శృతి పురాణస్కృతి సాంఖ్య సిద్ధాంత ఇత్యాది రకంగా చెప్పుకొచ్చారు ఇందులో ఈయన మహాభాష్యం వ్యాకరణంలో గాని న్యాయంలో గాని వైశేషికంలో కాని పక్షిడు అంటే వాత్స్యాయుడు వాత్స్యా న్యాయభాష్యం అన్నమాట ఈ సమస్తమైన శృతుల్లో గాని పురాణాల్లో గాని మనకి కాశికాఖండంలో చాలా స్పష్టంగా తెలుస్తుంది ఈయన భీమేశ్వర పురాణంలో ఈ పురాణాల్లో ఈయనకెంత పాండిత్యం ఉంది విషయం అందులో కూడా ఈ ఈ కృతి భర్తం కుడు బ్రాహ్మీ దత్తపర ప్రసాదుడవు కురు ప్రజ్ఞా విశేషోదయా జింహస్వాంతుడవు కళా ప్రౌఢృందవ అభ్యర్హిత బ్రహ్మాండాది మహాపురాణ జయ తాత్పర్యా నిర్ధారిత బ్రహ్మ జ్ఞాన కళా నిధానమౌ నీ భాగ్యంబు సామాన్యమే ఆయనకున్నటువంటి పాండిత్ సింగ్ గాని బ్రహ్మజ్ఞాన కళావిధానములు చిత్రం ఏంటంటే ఆయన చిత్త చివరి దిశలో ఉన్న విషయం మనం ఉన్నట్టు చెప్పుకోవాలి రాక ద్వేషాలు లేకుండా బ్రహ్మజ్ఞానం వైపు పెడలేదు ఆయన ఇంకా సుఖాన్ని అనుభవించాలి అనేటువంటి ద్వారణలోనే నేను స్వర్గానికి పెడతాను అని చెప్పి స్పష్టంగా ఆయన చెప్పుకున్నారు అది మనం చివరి చివరి పద్యాల్లో మనకు స్పష్టంగా అది తెలుసుకుంది అది తర్వాత చూద్దాం అయితే ఈ రచించినటువంటి గ్రంథాలు కనీసం పద్నాలుగు దాకాలు ఈ పద్నాలుగు కావ్యాల్లోనూ కూడా అన్ని మనకు దొరకటం లేదు శివరాత్రి మహాత్మ్యం మరుతరాజ్ ఇలాంటివి కొన్ని పండితరాజ్య ఇలాంటివి దొరకటం లేదండి ఆయన అసలు ఎలా రాశాడు ఏమిటి అంటే కొన్ని కావ్యాన్ని పేర్కొంటూ కాశీఖండంలో ఆయన చెప్పుకొచ్చాడు చిన్నారి కొన్నారి చిరుతకుటి నాడు రచయించి మరో తరచరిత్ర చాలా చిన్న వయసులో కవిత్వం ప్రారంభించాడు అది శుక్రుడు ఉచ్చస్థితిలో ఉంటే తప్ప ఎంతో బాక్స్థానం చాలా బలంగా ఉంటే తప్ప జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఇది సాధ్యపడదండి సోత్తవ్వనమున శావివాహన సప్తిన మహాప్రబంధమేను తెలుగు శేషిత కర్ణాట దేశ కటక పద్మవన హేడి శ్రీనాథభ కవిని ఇది కాశీఖండంలో పద్యం ఆయన ఈ కావ్యాలు ఇలా రచించిన చిన్నప్పటి అయితే పరిపక్వత మొత్తం ఈ కాశీఖండం రాసేటువంటి శాన్ని చాలా పరిపక్వత వచ్చేసింది అందుకోసం ఈ మహాప్రబంధాన్ని నేను తీసుకుంటున్నాను ఆయన వీరభద్రుడి అడిగాడు కాబట్టి కృతి భర్తగా పెట్టినని చెప్పి చెప్పుకోవచ్చు అయితే వీటిలో ఈయనకి ఈ కవి సార్వభౌముడు అనేటువంటి బిరుదు బహుశా శివరాత్రి మహాత్మ్యం అంటే ఆయన రాజమండ్రిలో కొంతకాలం ఉన్నారు రాజమహేంద్రవరంలో ఆ దాటిన తర్వాత ఇక్కడ రాజకీయ పరిస్థితుల దృష్ట్యా చాలా ఇబ్బందులు పడి శ్రీశైలం వెళ్లిపోయాడు అక్కడ శాంతయ్య అనే ఆయన దగ్గర ఉండి ఒక భక్తుడి దగ్గర ఉండి శివరాత్రి మహాత్మ్యాన్ని రచించాడు అని చెప్పిన ప్రతీతి ఆ సమయంలో ఎప్పుడో ఈయనకి కవిసారోభావం బిరుదం ఇచ్చింటారు అయితే కాశీఖరణంలో మాత్రం స్పష్టంగా ఈ మాట మనకు తెలుస్తోంది ఈక్షోలు సప్ దక్షాచుభీమంధర్వాత్సరోభామి గంధసార ఘసృద్వై కవి సార్వభౌమీయ ప్రము ఈయన ప్రౌఢ అనే శబ్దాన్ని ఇంచుమించు ఒక కావ్యంలో కనీసం వంద సార్లైన వాడుంటాడేమో నా అనుమానం ప్రౌఢ ప్రౌఢిమనే ప్రయోగం కనిపిస్తోంది ఈ మరిచి పరిచయం కష్టం అది వ్యాకరణ అనే రీత్యా కాదు వసు అతను కూడా కొన్ని తరంబన్య కొనియాడను గేయ వాక్ ప్రౌఢిమన్ అంటాడు ప్రౌఢశబ్దం మీద ఈ రాదు కానీ పరులు నిరంకుశాహ అలా వాడేశారు అనుకోండి అయితే ఇందులో ఈ కాశీఖండంలో చెప్పుకొచ్చారు అయితే ఈయన భాష గురించి కొంతమంది అవహారం చేశారు ఈయన చాలా చాటువులు రాశారు చాలా చాలా చాటులు రాశారు అందులో ఒక చోట ఆయన అంటాడు అన్నమాట సంస్కృతం కవిత్వము నిజము కర్ణాటక ఈ జరిమిన ఈ మధ్య కాలయంలో వాళ్ళు ఏం చేశారు అంటే కర్ణాటక రాజకీయంగా కర్ణాటక రాష్ట్రం విడిపోయింది కదా అది తీసుకోవడం మొదలెట్టారు అక్కడ సమస్య ఇస్తోంది అసలు ఆ కర్ణాటక కాదు నేననేటువంటిది కొంత నెల్లూరు జిల్లాతో కలుపుకుని కొంత ప్రాంతాన్ని కర్ణాట కర్ణాటని అనేవారు కన్నేషు అటతీది కర్ణాటక దీనికి విగ్రహం ఏం చెప్పారంటే జనులు సమస్త జనుల నోలలోనూ ఎప్పుడు కూడా మెదులుతుండేటువంటి భాష ఏదైతే ఉందో ఆ భాషలో రాస్తాను సంస్కృతం ఉండొచ్చు ఇందులో తెలుగు కూడా ఉండొచ్చు అసలు విషయం ఏంటంటే ఈయనకి రెండు భాషల మీద కూడా ఇతర ప్రాకృత భాషల మీద కూడా భయంకరమైనటువంటి అధికారం ఉన్నమాట దాంతో అది అలవకంగా కొన్నింటిలో మనకు స్పష్టంగా తెలుస్తుంది అయితే ఈయన రచించినటువంటి కావ్యాల్లో ప్రధానంగా మనం చర్చించిపోయేటువంటి ఎక్కువ సమయం లేదు కాబట్టి హరవిలాసం ఒకటి శృంగార నిషం ఒకటి కాశీఖండం ఒకటి ఈ మూడు కావ్యాలు ఎత్తుకుంటాను అందులో ఈ హరవిలాసం అనేటువంటిది ఒక ఏడాశ్వాసాల గ్రంథం దాంట్లో శివుని యొక్క నీలలు రకరకాలైనటువంటి కథల్ని అంటే కుమార్ సంభవం నుంచి ఇంకా ఎవరో వచ్చి చెప్పాయి లాంటి వాళ్ళందరితోటి వారి నుంచి వీళ్ళ నుంచి తీసుకుని నేను రచించాడు అందులో ఏం చేశాడంటే కొన్ని కొన్ని శ్లోకాలకి అంటే కుమార్ సంభవంలో ఉన్న శ్లోకాలకి ఈయన అనువాదం చేశాడు ఆ అనువాదాల్లో ఒకటి రెండు కొంచెం చూద్దాం దక్షిణాయనం ముగిసింది సూర్యుడు ఉత్తరాయణం వెళుతున్నాడు ఉత్తర దిక్కు అధిపతి కుబేరుడు కుబేరుడు అంటే చెడ్డ శరీరము కలవాడు అంటే వ్యాధిగ్రస్తమైన శరీరం కలవాడు అని కూడా అర్థం ఉంది ఇక్కడ దక్షిణ అంటేనేమో దక్షిణ దిక్కు నుంచి మలయమారుతాం ఉత్తర దిక్కుకు పెడుతోంది అని అసలు చెప్పదలుచుకున్నాడు కాళిదాసు కానీ అక్కడ వ్యంగ్యం ఆ ధ్వని చాలా చక్కగా తీసుకొచ్చాడు కుబేరగుప్తముష్ణరే సమయం విలంఘ్య దిగ్దక్షిణాహం ముఖే దక్షిణ దిక్కు నుంచి వాయువు వీచింది మలయమారుతాం ఉత్తరం వైపు వచ్చింది ఇది కవి ఎలాగా ఉత్ప్రేక్షిస్తున్నాడు చాలా విచిత్రంగా తీసుకొస్తున్నాడు దక్షిణ దిక్కు దాక్షిణ్యం కలిగిన నాయక చాలా దయ జాలి ఆవిడికి ఈ సూర్యుడు తన యొక్క నియమం ఏదైతే ఉందో అంటే ఇంతకాలం నేను నీతో ఉంటాను అనే నియమం ఏదైతే చేసుకున్నాడో ఆ నియమాన్ని ఉల్లంఘించి ఉత్తరాయణంలోకి ఉత్తర దిక్కు వైపు వెళుతున్నాడు కొన్ని ఉత్తర దిక్కు నాయిక మంచిదైతే ఈవిడ దక్షిణ నాయకం కాబట్టి ఇబ్బంది లేదు కానీ కుబేర దొత్తం చెడ్డదైన శరీరం అంటే వ్యాధిగ్రస్తమైన శరీరం వ్యాధిగ్రస్తుడు అటువంటి వాడి చేత రక్షింపబడుతోంది అంటే కుబేరుడి చేత రక్షింపబడుతున్నటువంటి ఉత్తర దిక్కు కాబట్టి అది ఏదింత బాధ ఉత్తరా సమీక్షించ దక్షిణా చామురంధ్రీ శ్రీనివాసు యొక్క ఇదనమాట గంధరాహం కుబేర దీర్ఘంబుగా అయితే తెలుగులో ఏమైందంటే ఆ దాంట్లో సంస్కృతంలో ఉన్నటువంటి ఆ పదకంఫనంలో అంటే శ్రేష్ఠనండి వ్యంగ్యం అనండి ఆ అర్థం పూర్తిగా రాలేదు ఇక్కడ అది చిన్న విశేషం అన్నమాట కొన్నిసార్లు చోట్ల ఏం చేశాడంటే అయినా ఉన్నవి ఉన్నట్టుగా తీసేసుకున్నాడు కుమార్స్భావ శ్లోకాలు చాలా ముద్దుగా ఉంటాయి అత్యద్భుతంగా ఉంటాయి అందులో ఆ సమాసాలు అక్కడ కోల్పోతే అందం చెడిపోతుంది పోని అగౌభవ జ్వలం ని జటి పార్వతీదేవి తపస్సు చేసుకుంటుంటే పార్వతీదేవి ఆశ్రమానికి వచ్చాడు అజినో అంటే అచర్మం ఆషాఢం అనేటువంటిది విపరేమైన ఇప్పుడు మనకంతా తెలుసు సరే మాటల్లో ఇంక ప్రాగల్భం ఎలా పడితే అలా ఉంది అజినషాఢధరు నీరజబంధు ప్రతిమాన జటారాజిక్షటా తామ్రమోర్ధజుడు ఏకాకి పటుండు బ్రాహ్మణుడు విశ్వామర్థముధికి ఉన్న ఉన్నట్టు సమాసాలు తీసేసుకున్నారనమాట ఎందుకని ఈ అర్థం పోతుందేమో అనేటువంటి భయంతో అయితే కొన్ని ఇంకో తోట ఏం ఆయన సమాసాలు అలాగే తీసుకున్నాడు ఈశ్వరుడు తపస్సు చేస్తున్నాడు నంది ఉష్ అన్నాడు అంటే ఎవరు కూడా శబ్దం చెయ్యొద్దు అని అప్పుడు అరణ్యం ఎలా ఉందయ్యా అంటే ఒక చిత్రం ఇస్తే చిత్రంలో అరణ్యం మీరు చూస్తే అలా ఉంటుంది అలా ఉందండి ఇష్టం వృక్షం మూకాందజం శాంత మృత ప్రచారం చిత్రాపిణ్యమివాతస్థే అంటే నిష్ఠాంత పురుషం ఒకే పదవిడలేదు చెట్లు ఎక్కడ కదవడం లేదు భ్రమరవుడు తుమ్మిదడు ఎక్కడ కూడా శబ్దం చేయడం లేదు ఈ పక్షులు ఉన్నాయి అవి ఎక్కడ అస్తమాన అరుస్తూనే ఉంటాయి అలా అన్ని మూక అక్కడ చిక్కులు వండలేదు శాంత మృగ ప్రచారం ఒక ఎండు ఆకు మీద ఎండు పొల్ల మీద అడుగు వేస్తే ఈ నంది చంపేస్తాడే నోటి భయపడి జంతువులన్నీ కూడా అలా చూస్తూ నిలబడిపోయాయి ఈ మొత్తం ఈ సమాసారాన్నింటి నేను వచనంలో శ్రీనాథుడు ఉన్న ఉన్నట్టుగా నిష్కంపృక్షంబును నిబృత ద్వరేకంను మోకాండజంబును ఇలా వేసుకొచ్చేసాడు ఎందుకు శబ్దం అనువాదం చేసేటట్లయితే చాలా కొన్ని చోట్ల అర్థం పాడవుతుంది అనువాదం గురించి మళ్ళీ నేను చిన్న దీంతో చెప్తాను కదా అష్టదయ చెప్తాను అప్పుడు మళ్ళీ చర్చించుకుందాం ఇంకా బ్రహ్మచారి రూపంలో ఈశ్వరుడు పార్వతీదేవి దగ్గరికి వచ్చాడు వచ్చి పార్వతి అసలు నువ్వు ఎందుకు తపస్సు చేస్తున్నావు ఒకవేళ నీ కోరిక తీర్థానికి నీ దగ్గర ఉన్న తపస్సు సరిపోకపోతే చెప్పు నా దగ్గర ఓడు తపస్సు సంపాదించింది ఉంది అందులో నీకు సగంభాగం ఇచ్చేస్తాను కానీ నీ వరం వరం అంటే రెండు అర్థాలు బరుడెవరో చెప్పు అని ఒక అర్థం శ్లాస్ సంస్కృతంలో కుదిరింది ఇద్దరులోకి ఇబ్బంది బరుడు అంటే వరుడు కోరుకుంటున్నావు ఎవరిని పెళ్లి అనుకుంటున్నావు అని ఒక వరం నువ్వు ఏ వరం కోరాలనుకుంటున్నావు దేవుణ్ణి అని ఇంకో అర్థం తిచ్చిర శ్యామ్యసి గౌరి విద్య మమాపి పూర్వాశ్రమ సంచర్ధేస్వకాంక్షరంతమిామి సాధు వేదితు బ్రహ్మచారి తరళేక్ష కన్యూ ఇంతకా పిండుయ్య ఫలం బహునే విచారమేణ సమ్మానముతోర నన్ను మునిమాన్యు వివాహము గమ్ము లెమ్ము కాదేని తపముందులోని సగమిత్య మాను తపోమానము అంటే ఏంటన్నమాట ఆ భావ్య ఎలాగో రప్పించాలని చెప్పి నేను శత విధాలా ప్రయత్నం చేస్తాడు ఎక్కడైనా ఒకటి రెండు కొంచెం వ్యంగ్యం కానీ మౌలంలో ఉన్నది ఒకరు రాకపోవచ్చు కానీ అత్యద్భుతమైన శైలిలో నడిచింది సరికడీ హరవిలాసం సంగతి అట్టే శృంగార నషతం కొత్తగా నైషదీయ చరిత్రం శ్రీహృష్డు రచించిన కంటే ఎక్కువ శృంగారాన్ని ఈయన ప్రత్యేకించే పెట్టినట్టేం కానరాదండి కానీ ఆయన పెరుగు ఇష్టమైన పెట్టుకున్నారు ఎవరి పిల్లలు వాళ్ళు పేరు పెట్టుకున్నారు ఆయన కావ్యానికి ఆయన పేరు పెట్టుకున్నాడు అలాగా దీంట్లో ఏం జరిగింది ఈ నైషధం ఎద్దదోషం అని చెప్పని ఇది చాలా పండితులకు వాళ్ళ యొక్క పాండిత్యం అంటే వైవిష్టం ఎంత గట్టిగా ఉంది అసలు అంటే ఎంత వాళ్ళ నిష్ణాతులు ఎంత ప్రామాణికమైనటువంటి పాండిత్యం ఉంది అని తెలుసుకోవాలంటే నైషధీయ చరిత్రలో ప్రయోగాలు చూడాలి అని చెప్పి సంస్కృతంలో ఇక్కడే ఈ హిందూ ఆశ్వాసంలో అంటాడు నైషదీయ చరితాలను ఎలాగ నైనా శబ్దంబు అనుసరించి అభిప్రాయం గుర్తించయు రసము పోషించియుచిత్యము ఆదరించు అనౌచిత్యము పరిహరించు ఇచ్చాది ఇచ్చాదిగా నేను ఈ నైషాన్ని నైషద్య చరితాన్ని తెలుగులో చేశానండి అని చెప్పి హిందో ఆశ్వాసంలో అంటే గ్రంథం చివరిలో చెప్పుకున్నాడు అక్కడ ఒక రెండు విచిత్ర దీంట్లో ఏం చేశారన్నమాట ఒకొక్క చోట ఈ పోతన కావ్యాలు కూడా మనకు కనిపిస్తుంది మూలంలో ఉన్న భావం ఆ సమాసాలతోటి అలాగే రావాలంటే ఒక అంటే ఒకటి ఒక శ్లోకానికి ఒక పద్యం రాయడం సాధ్యపడదండి ఒక ఒక శ్లోకం మౌలంలో ఉంటే రెండు పద్యాలు రాయవలసి వస్తుంది ఎందుకని ఆ అర్థం కోల్పోతున్నామని ఆ సమాసాల యొక్క సౌందర్యాన్ని మనం కోల్పోతున్నామనే బాధ ఆ సార్ అంటోంది దమయంతితోటి నేను రకరకాలైనటువంటి దేశాలు తిరుగుతూ అలా వెళ్ళాను వెళ్ళిందా కావండి ఈ నాకు నలుడుతో ఉంటుంది సార్ నలుడుతో ఉంటుంది నాకు ఈ దమయంతి కనిపించింది లాగా మూలంలో సరసి పరిశీలి ఆవిడ ఉదయం ఆవిడ నడువు ఎలా ఉందంటే సత్వ అసత్తు చూడండి నాకు వేదాంతంలో సత్వ అసత్తు ఉన్నాయి ఇక్కడ బడుగు పెట్టాడు ఆయన అసలు ఉందా లేదా అన్నట్టుగా ఉందండి నడువు ఇది అనేక దేశాలు తిరుగుతామనే కోరికతోటి నేను బయలుదేరి తిరిగి తిరిగి తిరిగి విదర్భ దేశంలో ఇలాగ దమయం తిరి చూసి ఉన్నటువంటిది మామూలుగా వాక్యార్థం దీనికి శ్రీనాథులు ఏం చేశాడు అంటే రెండు పద్యాలు రాశాడు ఒక పద్యంలో లాభం లేదు ఆ సమాచారం కుదరడం లేదు అక్కడ చెప్పని మృదురీతిన్ ప్రతివానా నదీ నదకాంత రి మోలన సమాసం పడుకొచ్చేసాడు కానీ నైిక నైక నీవృత అని మొదట్లో ఉంది అనేకమైన నీవృత అంటే అనేకమైనటువంటి దేశాలని నేను చూశాను ఆ నైక నీవృత నైకా రారేదే ఉందన్నట్టు రారేది మొదటి పద్యంలో అందుకని కమలేందీ వరంగ మండవారతిన్ గమికృతన కంటిన్ విదర్భం మును రమణిన్ పల్లప పాని పద్మయనం రాకేందూ బింబాననన్ సమపీనస్తని అస్తి నాస్తి విచికి హేతుాతోదరిన్ అప్పుడు నడు వెళ్ళాము కండి ఏమిటోనండి ఉందో తెలియదు లేదో తెలియదు అనే సంజయం వస్తుందండి ఉందా లేదా సింహం మధ్య అంటారు ఆకాశ మధ్య అంటారు రకరకాల ఈ సమాసం గమికమీకృత గములు ధాతువునకు కర్మగా చేయబడినటువంటి అనేక దేశములు కలిగిన నా నేను వ్యాకరణంలో ఎక్కువ వెళ్ళడం లేదు రసాభాస అందుకోసం ఆ సమాసం కోసం అని చెప్పి నేను పాటుపడ్డాను ఇది పోతే ఇంకోటి చోట్ల ఏం చేశారంటే అయినా హంస అంటోంది దమయంతి నేను బ్రహ్మగారికి ఇది కదా వాహనం కదా ఇలాగొకసారి తీసుకెడుతున్నాను ఆయన్ని తీసుకెడుతూ పెడుతూ అవును బ్రహ్మగారు ఆండి ఈ నలుడు ఉన్నాడు కదా ఆ నలుడికి భార్య ఎవరు అవ్వబోతున్నారు కాబోయే భార్య ఎవరు మామూలు భాషలో అని చెప్పి అడిగాను అడిగితే ఆ చక్రాల చప్పుల్లోనూ నాకు అంత స్పష్టంగా వినిపించ వినిపించలేదు కానీ నీవు దమయంతి అన్నాడా అని అన్నట్టుగా నాకు అనిపించింది అది నువ్వే సరసి పరిశీలితు నిష్టం ఇది కదా విధి వధూ సృష్టిమృవ్యోకేళి వర్ణ ఇవ కర్మ పీతీడతి చక్రచక్రే నడుస్తున్నప్పుడు ఆ శబ్దంలో చరద చక్ర శబ్దంలో కానీ నువ్వని నడిపించింది అడిగిది నాడు నిషధనాథు అఘోమునైతి నీవను పల్కిన చందము దోచినీ తెలుగులో కూడా ఆ భావాన్ని ఉన్నటువంటి సూచాడనమాట ఏమాత్రం కూడా ఇది రాకుండగా అయితే ఇంకో చిన్న విశేషం ఏంటంటే సంస్కృతంలో ఉన్నటువంటి నైషధీయ చరిత్రలో మొత్తం అశ్వశాస్త్రంగా శాస్త్ర రకరకాలైనటువంటి శాస్త్రాలన్నీ వచ్చేస్తాయి ఆయన అంత పండితుడు శ్రీహర్షుడు ఆయన ఏం చేశాడంటే ఒక శ్లోకం ఒకటి రాశాడు ఆ శ్లోకం తాత్పర్య్యేటంటే ఈ ఆలయాలు అవి ఉన్నటువంటి ఈ ప్రా కాకులు కోకిలలు పాణనీయ వ్యాకరణాలను చర్చిస్తున్నాయి అసలు అది అసలు ఆలోచన రావడం అంటే కష్టం కావ్ కావ్ అంటున్నాయి కో కాకులు సంస్కృతంలో దానికి అర్థం ఏ రెండు ఏ రెండు అని కోకిలలు తుహి తుహీ అంటున్నాయి అంటే తు తుహి అనేవి ప్రాణం చెప్పాడు లోటు అనేటువంటి ఒక ప్రకారం ఉందండి శుభం భవతు ఇత్యాదులు భవతో వాడతాం కదా అలాగే ఆ లోటు దాంట్లో ఏం జరుగుతుందంటే తు హి అని రెండు ప్రత్యయాలు వస్తాయి ఈ రెండు ప్రత్యయాలకి ఆదేశంగా తాతంగ్ వస్తుంది అని చెప్పి చెప్పాడు ఆయన ఈ తాతంగ్ అంటే గచ్చతాత్ గచ్చ తు గచ్చతాత్ అని రెండు ప్రయోగించవచ్చు అని చెప్పాడు పాణిని అయితే ఈ తాతంగ్ అనేటువంటిది ఆదేశం తు హీ అనేటువంటిది సహజంగా వచ్చేవి స్థానులు అంటారు సో ఈ తాతంగ్ అనేటువంటి ఆదేశానికి స్థానులైనటువంటి రెండు ఏమిటి అవి మీకు చెప్పగలరా అని చెప్పిన కాకురు ప్రశ్నిస్తున్నాయి ప్రశ్నిస్తే అది మొత్తం ఒక కోరి కాదుట కోరలు మొత్తం యావత్తు కూడా అదే అదేంత తూహి తూహి అనేది రెండు నువ్వు కారులుగా చెప్పాడు మాకు తెలుసులే అన్నాడు కోకెరలు ప్రాతకాలము వాయసంబు ప్రాతకాలము వాయసంబు పడినాపచ్చాస్త్రులో తాత స్థానులు చెప్పుడెవ్వియను చందంపకాయన చాతుర్యం బలరముల అది అసలు ఏమిటంటే అది ఆలోచనగా మాట్లాడే విధానంగా చెప్తే ఎంత ముద్దుగా ఉంటుంది అందులో ఒకసారి అయితే ఈయన ఇంకా కాశీఖండీ వచ్చినట్లయితే ఆ ఈయన కాశీని లో భిక్ష దొరకలేదని చెప్పని వేదవ్యాసుడు క్షపిస్తున్నాడు మా భూత్ రైపురుషి భక్తి మా భూత్ రైపురుషి విద్య మా భూత్ రైపురుషనం భక్తి కాశ్యాం నివసతాం సదా చెప్పని ఈయన క్షిపించేస్తాడు ఆ శాపాన్ని చిన్న శ్లోకంలో రాశాడు ఆ తర్వాత అన్నపూర్ణ పిలుస్తుంది పిలుస్తుంది వేద పురాణ శాస్త్ర పదవి పెద్ద మొత్త కాక పీఠశాధివరాడల్లా పిలిచిందట పిలిచామంటే ఉందని అన్నాడు అని ఎంత ముద్దుగా రాస్తారంటా తెలుగు ఎట్టు పురాణము పది చెప్పితి స్పష్టంగా అర్థమవుతోంది ఎట్టు పురాణము పదియు నెమ్మిది చెప్పితి ఎట్లు వేదము కట్టిది వ్యాపరించి వేదం చేస్తుడు వేదాలను విడగొట్టాడు ఒకే వేదం ఎట్టు పురాణము పదియు నెమ్మిది చెప్పితి వేదము కట్టి వ్యాపరించి నుడికాణము తప్పకయుండ భారతం వెట్టు రచించితి ఈ ఊరుషి వెట్ట ఒక్కదిన పట్టకులేక తిట్టదవు పుణ్య గుణం రాశి కాశికను ఏమిటయ్యా నువ్వు చేసే పని ఇన్ని చదువుకున్న ఇంత చేస్తే ఒక పూట ఆహారం నీకు దొరకపోయేసరికి యోగాను శాస్త్రంలో గాని ధర్మశాస్త్రాల్లో గాని ముందర కావలసింది ఏంటి క్షమ ఓర్పు ఆ క్షమ లేదంటే ఎందుకు ఆ చదువు ఎందుకు ఆచరణ లేనిటువంటి విద్య అటువంటి నీకు క్షమ లేకుండా మాధూ త్రైపురుష విద్య అని చెప్పి నువ్వు కిపిస్తావా ఏమనుకుంటున్నావు సరే అక్కడి నుంచి ఆయన వెనక్ వచ్చాడు అనుకుంటే ఆ తర్వాత జరిగిందంతా కూడా కదా అయితే దీంట్లో ఇంకొక చిన్న విశేషం ఏంటంటే ఈ శ్రీనాథుడికి శ్రీనివాసుడు శీషము చెప్పని చాలా ప్రసిద్ధమైన పదం ఏమిటి శ్రీనివాసుడి శీషంలో విశేషం అంటే ఆ పదం అక్కడికి ఖచ్చితంగా విరుగుతుంది శేషపద్యాల్లో సామాన్యంగా శేషాలు చరిత్రలో కూడా మంచి మంచి శీసాలు ఉన్నాయి మంచి చరిత్రలో ఉన్నాయి పంచకావ్యాల్లో అనేక విశేషాలలో లేవనో కానీ వీటికి ఆద్యుడు శ్రీనాథుడు చక్కటి శేషం ఎలా రాయాలో ఆయన నేర్పించాడు అనేటి ఉంటే ఒక్క శేషం ఒకటి ఈ నైష చరిత్రను తీసుకుని దీనికి అనుకరణ స్వారదృష్ణ మనసంభవం అథవా మనుషులుతో పెద్దనాడు ఇలా చేసాడు ఒకసారి చూద్దాం ఒకే రకమైనటువంటి విషయం అనమాట నేను ఇలాంటి మా జన్మ ఇటువంటిది మా విద్య ఇటువంటిది మా మనిషి ఇటువంటిది నలిన సంభవ సా వారుల ములు పొలము సాములు మాకు పవలయాక్షి చదలేటి బారు జల తూం భోజనంగులు మాకు పువ్వు పోణి సత్యలోకలలోకూలు నాటట్టులు నద్య మధురాక్షరములైన మాటలు వినంగన్ అమృతాంధసులు యోగ్యులనుపమాంగి భారతీదేవి పుంజేతి పలుకు చిలుక సమతగజయా స మాకు వేద శాస్త్ర పురాణాది విద్యదల్ల తరుణీ అంశ అంటోంది అంటే ఇక్కడ ఈ మనిచరిత్రలోకి వచ్చేసరికి పెద్దరాజుడు రకరకాలైనటువంటివి ఇంకా ఒక రెండు మూడు చెప్తాను ఉదాహరణలో ఆ శేషంలోకి వచ్చేసరికి చిన్ని వెన్నెలంకందు వెన్నుదన్ని సుధాబ్ది పొడమి మాకు రహిపుట్ట జాత్రముల రా పని ఠ భ సాము బలి మాకు గోత్రమరేంద్ర అంటే సరిగ్గా అక్కడ ఎలా పడుతుందో సరిగ్గా అలాగే దింపేశారు అక్కడ కూడా పరిచయం చేసుకోవడమే ఇక్కడ కూడా పరిచయం చేసుకోవడమే కొంచెం అర్చన వచ్చింది వెన్నెలక అందు వెన్ను దాన్ని సుధా దీపు చెలువ చెద్రుడికి మేము తోబుట్టున్నాం రహిపుట్టం ఆసక్తి కలిగేటట్టుగా జనరగాత్రం రాళ్ళ తి రాళ్ళు కరిగిపోతాయండి ఆ గాంధర్వం మాకు విద్య అండి సంగీత విచిత్ర చెప్తున్నాడు రావడంలో ఆయన రాశారు మామూలుగా పాలించారు కాకుండా జీవిత చూపించాలని చెప్తున్నా అద్భుతమైనటువంటి చెండి ఇప్పుడు విశేషణం వేసేటప్పుడు దానికి అర్థం ఉండాలి ఇది కూడా అవసరం కూడా ఉండాలి ఇప్పుడు తెల్ల కాకి అన్నాడు ఎక్కడో ఆఫ్రికాలో ఉన్నాయో అది మనకు తెలియజేయడం ప్రస్తుతం లేవు తెల్లని విశేషణం వేయకూడదు నల్లని కాకి అన్నాడు కాదు నల్లగానే ఉండగా నువ్వు నల్లని విశేషం వేయకూడదు గాంధర్వ విద్య అంటున్నావు కదా గాంధర్వం విమలం కాబోతే అవిమలమైన గాంధర్వ విద్య ఉందా అంటే దీనికి వేరే అర్థం ఉంది ఆ అర్థం వారు చెప్తున్నారు విమల గాంధర్వం ఎందుకంటున్నావు నువ్వు ంధర్వం ఉంది అందరికీ తెలుసుది గాంధర్వం విద్య మరి విమల గాంధర్వము ఏమిటి అంటే ఆయన శ్రీ ఉద్యోపాసకుడు కాబట్టి అది మనస్సులో పెట్టుకుని ఆ ప్రయోగం చేశాడు ఇదే ఆ విద్య గురించి ఆ పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి ఎలా తోస్తుంది విమల ఏమిటండి అనవసరం కదా విశేషణం అనే అంటారు ఇలాంటివి ఈ పద్యాల్లో అనేకమైన ఉన్నాయన్నలాగా వారు ఉదాహరణ ఒక చెప్పారు కొన్ని వందల వేలున్నాయి వాళ్ళు సకల శాస్త్రాల్లో పండితులు అలా నోటు కూడా అలా వస్తుందని మేడం అంతా విమలక అంధర్వము విద్య మా ఆకు ననవిల్తు శాస్త్రము మినుకులు మినుకులు అంటే విద్యలో అర్థం ఉంది వేదాలను అర్థం ఉంది ననవింతుడంటే పూజ పూ మన్మసుడు నీ వెన్నతో పెట్టినది మా ఆకు రకంగా ఇది ఇంకోటి ఏంటంటే ఇక్కడ చిన్న విశేషం ఉంటుందండి ఏడుపు పద్యములు అని చెప్పుకున్నాయి ఈ తరం వాళ్ళకి ఇంచుమించి ఎవరికి తెలియవు నాయకులు ఏడుస్తూ ఉంటారండి ఏడవడంటే నిజంగా ఏడవడం కాదండి ఒక్కొక్కళ్ళు గాంభోజీ రాగంలో ఏడవచ్చు ఇంకొకళ్ళు ఇంకో రకంగా ఏడవచ్చు అసలు ఈ ఏడుపు ఎవరు సుశేళ అనే నాయిక కాశీఖండంలో ఆ శ్రీనివాసు యొక్క నాయిక ఏడుపు మొదలెట్టింది ముందర ఆ తర్వాత పెద్దనాడు ఏడిచాడు రామరాజు ఏడిచాడు ముక్కు తెమ్మన ముద్దు ముద్దుగా ఏడిచాడు అసలు ఏంటి ఏడుపురలా అసలు వాళ్ళు చూసే విధానం ఎలా ఉంటుంది ఇప్పుడు కోహిల కోసరు మంజువేన కాటుక కన్నుల నీరు సోనలయ్యు సిరిగలంతలు అయోధరములు దిగజారు నట్లు గ్రీనాథుడు అయితే మామూలుగా పూల నుండి ఏడ్చిందన్నాడు అడితే ఈయనన్నాడు పెద్దనా లాభం లేదండి ఈవిడ ఏడ్చిన వరుధిని ఇక్కడ వరూధిని అక్కడ చూశాడు ఈ వరుధిని ఏడుపు చిన్న విశేషం ఉంటుందండి అది నిజంగా ఏడుపు దొంగ కానీ దాంట్లో కూడా ఒక చిక్కనైనటువంటి విచిత్రమైనటువంటి అల్లికి జిగిలిగిరి పెట్టి పాటునకింతులోర్తురే మనిచరిత్ర పాటునకింతులోర్తురే కృపారహితాత్మక నీవు త్రోవ ఇచ్చోటా కనుంగను మంచు చూపి పాటల గంధి వేదన విడి నిజం కాదు వేదల నెపంచ్చధురంగా కలస్వనముతోందగ్ కాకలేదు కళే సూక్ష్మి అని చెప్పి అమర కోశం అవ్యక్త మధురం అనమాట అయితే రామరాజ భూషణ్ అన్నాడు ఇదేం లాభం లేదండి సంగీత కళా రహస్య నిధిని ఆయన ఎటువంటి వాడు చూపిస్తాడు అలాగ పద్యాలుగానికి సంగీత కళా రహస్యనిది నేను ఆకం లేదండి మా నాయకుని గిరికాదేవి అప్పుడు ఇంకో రకంగా రాగడంతో సహా ఏడ్చిందండి సంగీత శాస్త్రంలోకి వెళ్ళాడని ఆ జాబిల్ని వెలుంగుడా కలవనం లేక చంద్రుడి కాంతి వెన్నెలుందే అది రాక అది అంత వేడెక్కిపోతుంది శరీరం అంటే కామజ్వరంతో బాధపడే వాళ్ళకి వెన్నెల అనారోగ్యకరము అని చెప్పిన కామశాస్త్రం అక్కడ మాట్లాడుతున్నారు వెలుంగుడాకలకుజమైన అంతలా ఏడ్చింది ఆవిడ ఇరిగది సరే ముక్కుతే ముక్కుతే మన గారు ఉన్నాడు కదండి ఆయన నాయకు ముద్దు ముద్దుగా ఏడ్చింది చచ్చితే అలా కాదండి ఏడాడుకు పద్ధతి వ్యవహారం ఉండాలి నేను చెప్తాను చూడండి అన్నాడు సరే పారిజాత ఆయన వచ్చి ఆ పారిజాత పుష్పాన్ని నా ఇచ్చాడు వేడుకేమో కోపం వచ్చేసింది తక్కువ లేకపోతుంది అయిపోతే ఏడుకు మొదలెట్టింది ఎలా ఏడ్చింది అయ్యా అంతేటా ఈశు అన్న పొట్టిందమూనా ఈర్ష్య ప్రకృతి ఈశు వికృతి హృదయ ప్రకృతి పొట్టి బాల పల్ల గ్రాయ కంఠ కలకంఠూ కలకాకలీ కళా కాకలి రెండిటికీ అర్థం ఒకటే కాటీతూక్ష్మే అని అంటే రెండు విశేషణం వేస్తాడు అంటే మరీ అత్యక్త మధురంగా ఏడ్చిందండి మాది అందుకని ముద్దు ముద్దుగా ఏడ్చింది అని వేరొచ్చింది సరే ఇక్కడికి వచ్చేసరికి ఈ ఏడుకు నాలుగు కూడా వీళ్ళు కవులంతా కూడా పంచుకున్నారు చెప్పారు ఇంకా తర్వాత ఏంటంటే ఈ అనుకరణలోకి వచ్చేసరికి శ్రీనాథుణ్ణి మరి చరిత్రలో ఇంకొక అనుకరణ చెప్తాను ఈ అక్కడ ఇక్కడ కూడా ఎవరొకరు నాయకులు తీసుకుంటారు ఇక్కడ యోగి వచ్చాడు మంచిరిత్రలోనూ ఆయన ఏదో భోజనం చేశాడు వెళ్ళాడు సరే శృంగార నైంలో కూడా ఏమో ఆయన వాణి ప్రశంసే పావనము అహీన కృపాధి పోయడి త్రోవరందు ప్రఫుల్ల సరోజామీరాజులంటే వానిది భాగ్యవైభవం వానిది పుణ్య విశేషీవనము వానిది జన్మము వేరుసేయారి గృహాంతరం గుణ భవాదృశయోగిజనం పవన స్నాన విధాన పూల పవనస్రాణ విధాన్నుల కూ వాము వానిది పుణ్య విశేషమినిద్య జీవనము వానిది జన్మము రేణుసేయ్ వాణి గృహాంతరం జనంబు పవనస్రాన్న సముల సంతసన నం దుపో నిస్సల అంటే సరిగ్గా ఎలా ఉందో ఏ ఎలాంటి విశేషణాలు వేసాడో ఎక్కడ ఆపాడో ఎలాంటి అర్థాన్ని ఎత్తుకుంటున్నాడో సరిగ్గా ఉన్నట్టు దింపేశాడు అక్కడ ఊరుకున్నాడా సూర్యాస్తమయాన్ని కూడా వర్ణించాలి మహాకావ్యం అంటే పద్దెనిమిది వర్ణనలు దాంట్లో ఉంటాయి అవన్నీ తెలుసున్నది చాలా మందికి అందులో సూర్యాస్తమయ వర్ణన వచ్చింది వచ్చింది దాకా ఉండి ఎలా అంటున్నాడో శ్రీనాథుడు అర్సం పెద్దనాయుడు కూడా అలాగే దింపేశాడు కాయజ విక్రిగా నిలంబున సంభవించి అన్యాయమురాడు వీడు అతి మాత్రము లజ్జితుడైన కైవడి అధో ముఖుడయ్యే నని చెప్పి శ్రీనాథుడంతే నభంగుడుకే సూర్యుడు అస్తమించేయడం చెప్పదలుచుకుంది తనకి ఏం చేస్తారంటే వీళ్ళు తెలుసు కదా కవిత్వం ఉంటే ఎలా ఉంటుంది తరుణి ననన్యకాంత తరుణింగి అందభు బికి నగ్గముసేసి క్రూరుడయ్య మహీసుడు అహంకృతితో నని రోష భేషణ స్ఫురణ వహించణిగా కషాయీ చిత్రం ఏంటంటే ఆయన్ని ఆయన అనుకరించేంత వరకు బాగానే ఉంది మరి శివరాజుడు ఇంకొక విచిత్రాన్ని పనిచేశాడు ఆయన్ని ఆయన అనుకరించుకున్నాడు ప్రతిబింబ భావం బెంబ ప్రతిబింబం అంటే ఒక శ్లోకాన్ని ఒక ప్రజ్యాంగ ఆయన చెప్పాడు ఎక్కడ శివరాత్రి మహాత్మ్యంలో చెప్పి కాశీఖండంలో ఆ మని మీద ఉన్న మప్పు తగ్గక తీరక కాశీఖండంలో మళ్ళీ అయితే చేశాడు అది తల్లిదండ్రుల గురించి ఇందాక వారు చెప్పారు కదా తల్లిని తండ్రిని మాతృదేవ భవనంతగా ఇది చేయాలని చెప్పని అక్కడేం చేశారంటే అరుణ గభస్తిబింబము పొద్దున్నే తల్లి ఏం చేస్తుంది అరుణ గభస్తిబింబము ఉదయాత్రి పయం పట్ట గిన్నెలో పెరుగును వంటకంబు పడపిరూ తల్లి తప్ప విడిచి పొద్దున్న గిరిలో ఇంత పెరుగును పచ్చడి బద్దలు అంటామే పడపిందియలు చిన్న మామిడికాయ ముక్కలు వేసి చాలా విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఈ వేళ మనం ఎవరికి చెప్పేటట్లేదు మనం కూడా ఇది తినేటట్లు లేదు కూడా చేదు వగరు అనే రుచిని వదిలేస్తోందండి సమాజం వదిలేసింది వదిలేస్తోంది కాదు దీంతో మధుమేహం వచ్చేస్తోంది కారం కొంతవరకు చంపుతుంది ఏది ఈ మధుమేహం కొంతవరకునే కానీ చేదు వగరు మాత్రం ఎప్పుడు వీలైతే అప్పుడు ఎంత ఎక్కువైతే అంత తింటూనే ఉండాలండి అది మానేశారు కాకరకాయ తినరు వడపిందులు అది ఎందుకు పనికిరాను అని చెప్పని ఆ మామిడి పిందులు మాత్రం విసిరేస్తుంటారు ఆ రోజుల్లో అసలు ఆహార హహారాలు అలా ఉండేవి కాబట్టి అనారోగ్యం ఎందుకు వస్తుందండి వాగ్భట్టుడు అంటున్నాడు హితబుక్కు మెతబుక్కు రథబుక్కు ఆయుర్వేదంలో వాగ్భటుడు నీకు ఈ మూడు లక్షణాలు ఒకళ్ళ ఉండాలయ్యా హితభుక్కు నీకు శరీరంకి పడిన పదార్థాన్ని తినాలి మితబుక్కు నీకు శరీరం ఎంతవరకు తింటే ఆకలి తీరుతున్నావు అంతవరకు తినాలి ఇప్పుడు ఎక్కువ తినేస్తున్నారు అందరికీ తెలుసు ఇంకా రథబుక్కు రథం అంటే సత్యం నువ్వు సత్యమార్థించేందు సంపాదించబడిన ధనం మాత్రమే తినాలి ఈ మూడు కలిపి ఒకళ్ళలో ఉండాలి అప్పుడు దీనికి ఆరోగ్యం బాగుంటుందండి వాక్పటి చెప్తున్నాను ఎక్కడందండిది కాబట్టి అరుణత భస్తిబింబము పట్ట గిన్నెలో పెరుగును వంటకం వరబిందయలు కుడు వంగట్టు నిర్భర కరుణాధురి ప్రాణము ప్రాణము తల్లియున్నదే హర హరింత కడుపారగ పెట్ట దీప్ ఈ పద్యా సిద్ధాంతి చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే రెండు కావ్యాలు ఈ పద్యా పెట్టేసాడుగా మార్పే లేకుండా ఇంకొక రకంగా రాసుకోగలడు ఆయన సార్వభౌముడు మాట్లా అయితే ఈ రకంగా మొత్తం ఈయన యొక్క ఇది నడిచిందండి నడిచిన తర్వాత చిన్న విశేషం ఏంటంటే ఈయన వార్ధక్య దిశకు వచ్చేసింది ఈయన ఏదో ఒక బొడ్డుపల్లి అంటే ఇప్పుడున్న కృష్ణలంక అనుకోండి అది కూడా మన నోరు గారు నోరు శాస్త్రి గారు ఎవరూ రాసి ఆ సమాచారాన్ని రప్పించారు వాళ్ళు కూడా ఆ ఊరు వెళ్ళి అక్కడ చూసి అంత పరికించి అందరి నుంచి సమాచారాన్ని సేకరించి ఈ శ్రీనాథుడు కవులుకి తీసుకున్నటువంటి బొడ్డుపల్లి అనే ఊరు ఏదో కాదు ఈ కృష్ణలంకేనో అని చెప్పి ఆ విషయం వారి కవిసారోహం ఉండ స్పష్టంగా ఉంది అక్కడ ఇక్కడ ఏం చేశాడంటే మొదట్లో అనుకున్నాం కదండి కొంచెం ఎందుకోనో పోగా పోగా ఏమవుతుందో కొంచెం భయాగిపోతుంది మనిషికి ఏడు ఎంతకాలం ఎన్నాడు నువ్వు కారులోను ఆఫీసులోను ఇంట్లోనూ ఏసీలో పడుకుంటే నీక తనిమి తీరుతుంది ఎన్నిసార్లు వివాహాల తిరిగితే నీక తనిమిది తీరుతుంది ఎక్కడొక్కడ ఒక విడు విసుగు విరా అందారు కదా అది లేకపోవడంతో ఏమైంది పెద్ద సమస్య వచ్చి పడింది చివరికి వచ్చేసరికి చాలా ఇబ్బందులు కవిరాజు కంఠంజను కదా పొరవీ పొగడదండ అదేం చేశారంటే ఈయన ఏడు వందల టంకాల టంకాల తీర్థమాడించి అంటే ఈయన అసలు ఏమిటంటే ధనం ఒక నియమం అవుతుందండి మామూలుగాను అదేమిటి అన్నట్లయితే ఆ రాజుగారు అలా రాత్రి వాళ్ళ పెడుతుంటే ఒక పండితుడు ఒక చోట కూర్చుని చెప్తున్నట్టు వర్షార్థమస్తూ ప్రయతేత మాసం నీకు వర్షాకాలం కోసమని మిగతా హింది మాసాలు కూడా నువ్వన్నీ జాగ్రత్త పెట్టుకో రాత్రికి ఏం కావాలో చూసుకో అవి పగల్లో సగం భాగం రాత్రికి కావలసిన వస్తువుల్ని నువ్వు సంతరించుకోవడం కోసమే ప్రయత్నం చే తప్పదు అప్పుడు నీకు శక్తి ఉండదు నీ చెప్పిన మాట ఎవరు వినరు ఏం చాలా భయంకరమైనటువంటి పరిస్థితి దానికోసం నువ్వు యమునలో ఉన్నప్పుడే చక్కగా అన్ని సమకూర్చుకుని వార్ధక్యం కావాల్సిన నిల్వ చేసుకుని ఉంచుకో అంతేకానీ అంతా ఖర్చు పెట్టే పరత్రి పరలోకం అంటూ ఉంది కదా అక్కడంగా ఉండాలంటే ఇక్కడ మంచి కార్యాలు చేయాలి రాగద్వ ఈ్యాది వేలు లేకుండా భగవద్గీతలో చెప్పినట్టుగా మేము ప్రవర్తించి పుణ్యాన్ని సంతరించుకుంటే పరలోపంలో కూడా సుఖపడతాం వర్షాధమేత నిర్ధక్యోర్వయ పరత్రహేతో కానీ శ్రీనాథుడు ఈ పని చేయలేదండి ఉన్న నాళ్లు అతను ఎల్లా పడితే అలాగా ఆ ధనండి అది ఆ బంగ టంకాలండి కూడా ఖర్చు పెట్టేశాడు చివరికి ఎప్పుడైతే కృష్ణ కృష్ణానదికి ఈ వరదలు వచ్చి ఈయన తీసుకున్న గొడ్డిపల్లి పంటంతా కూడా కొంతమో కొట్టుకుపోయింది కొంతేమో పక్షులు తినేసేయి ఈ నేను చెల్లించలేకపోయాడు అప్పుడు శాస్త్రి గారు చక్కగా దాన్ని వర్ణించారు ఆయన పక్కన కొంతమంది సూచకులు చేరి అంటే చాడీలు చెప్పే అంటాను తెలుగులో అటువంటి వాళ్ళు చేరి వాళ్ళు శ్రీనాథుడికి వ్యతిరేకంగా చెప్పడంతో వాళ్ళు కూడా ఒరిస్సా ఓటర్ దేశస్సులు ఆ రాజులు వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళు శ్రీనాథుడికి శిక్ష వేశారు ఆ శిక్షలో ఏమిటంటే ఒక పొగడదని చెప్పిన దాంట్లో మెడకిను కాళ్ళకి కలిపి వేస్తారు ఒక నల్లగుండు ఉంటుంది ఊరి చవర్లో పెట్టి ఆ నల్లగుండు ఎడ్డమీ పెడతారు ఇది కాకుండా ఒక రెండు కాళ్ళకి గొలుసులు వేస్తారు అది కాకుండా ఒక కాడి లాంటి దో తీసుకొచ్చి అది భుజ భుజలమై పెడతారు ఇది పెట్టి ఎంత ఎత్తు మనిషి ఆజానుబాహుడు అని చెప్పి శాస్త్రి గారు కూడా రాశారు ఈ మాట అంత ఎత్తు ఉన్న మనిషి అంత వయసు డెబ్బై ఐదు మధ్యలో ఉంటుంది కనీసం ఎనభై కాకపోయినా ఆ వయసులో అతన్ని అలా తీసుకుని నడిపించేర వీధులంది కవిరాజకనుగడదండని భుజాస్తంభెక్క నగర వాకిటను ఆంధ్రమహిను గదా నిగలయుగము నిగలవంటి గొలుసు అండి రెండు గొలుసు వీరభద్రారెడ్డి విద్వాంసులు తినిపోయ తిలెసలు బిలబిలాక్షులు తినిపోయే తిలలు పెసలు బొడ్డు పల్లెను గొడ్డేని మోసపోతి ఎట్లు చెల్లికూలు ఏడు నూర్లు ఆయానికి ఎవరో లేరాశికా విశ్వేశరారెడ్డి రత్నాంబరంబు రాజడిచ్చు ఆ రాజుమో వెళ్ళిపోయాడు నాకు రత్నాంబరాలు ఇచ్చారు ఎవరున్నారు ఇప్పుడు కైలాసగిరి వందె మైలారు విబిడేగా దినవత్సవే రాజు తీర్పగలడు రంభగూడి తెంగురాయరాహుత్తుండు మరి హేమ పాత్రాన్నమెరి పంక్తిగలదు భాస్కరుడు మున్నెదేము నిలి కరిగే కలియుగం ఇక నుం కష్టమనుచు దివిజ కవివరు గుండెరనగా అరుగుచున్నాడు శ్రీనాథుడమకి దివిజ కవి అక్కడ శుక్రుడు శుక్రాచార్యుడు శుక్రుడు ఉన్నాడు స్వర్గంలో ఆయనకి ధర పుట్టింది రి అని చెప్పండి అలా అనుకుంటుంటే ఈ శ్రీనాథ మహాకవి ఈవేళ స్వర్గానికి వెళ్తున్నాడు అంటే ఆయనకి ఏమిటనమాట ఈ వాంఛని ఇంకా ఎక్కువ పోలేదు బ్రహ్మజ్ఞాన కళానిధానమవు అన్నాడు కానీ బ్రహ్మ జ్ఞాని అని అనలేదు చాలా విచిత్రమైనటువంటి వాడు అక్కడ కాబట్టి ఏంటంటే ఒక్కొక్కసారి అన్ని చదువుకున్నా ఆచరిస్తున్నా అంత కలగచ్చు ఒక్కొక్కసారి కలకపోవచ్చు అనేకమైన పాపాలు చేస్తుంటారు ఒక్కొక్కసారి ఎక్కడికో వెళ్ళి తలనినాలు అర్పించాము అది చేసాము ఇది చేసాము ఆ పాపాలన్నీ పోయే ఆయన ఎవరో చెప్పినట్టు నమ్మేసి దీపం వెలిగిస్తే కార్తీక మాసంలో మీ పాపాలన్నీ పోతాయన్నారు అసలు పాపాలు పోవడం ఎవరు చెప్పారు పాపాలు పోవు అవశ్యమనుభోక్తజం కృతం కర్మ శుభాశుభం నా భక్తం క్షీయదే కర్మ జన్మకోటి శతాయితీ కాబట్టి నువ్వు దీపం వెలిగిస్తే పాపరాత పాప బుద్ధి నీకు కలగదు అని అర్థం నీకు జ్ఞానం కలిగితే సంచిత కర్మ నశిస్తుంది ప్రారంభ కర్మ అనుభవించి తీరాల్సిందే ఇది వేదాంతం ఇందులో ఇంక తిరుగులేదు చర్చ లేదు కాబట్టి కార్తీక మాసంలో దీపం వెలిగించమనండి అసలుది మర్చిపోయారు మాసానం మార్గశీర్షోష్మి అయిన గీత మార్గశీర్షమాసం ఎంతో పవిత్రమైందని చెప్పి శ్రీకృష్ణుడే సాక్షాత్గా చెప్తున్నాడు అక్కడ ఆచరించమండి చేయమనండి కానీ ఈ రకమైనటువంటివి మనం ప్రజల్లోకి చెప్పేటప్పుడు వాళ్ళు పాపం తెలీదు చాలా విషయాలు తెలియవు అన్ని చదువుకుని అర్థం చేసుకునే శక్తి కానీ అంత సమయం గాని వరకు లేదు కాబట్టి ఈ రకంగా ఈ శ్రీనివాస యొక్క కవితా వైభవం ఎంత చెప్పినప్పటికీ కూడా దానికి అంతం లేదు నాకు ఇచ్చినటువంటి ఈ సమయం కూడా అయిపోయింది నేను చాలా ధన్యవాదాలు అర్పిస్తున్నాను శాస్త్రి ట్రస్ట్ వారికి వెన్నటువంటి పెద్దలు అందరికీ కూడా ధన్యవాదం